నయా పైసా అంత సారం లేదు రూపాయిలో నయా పైస అంత సారం లేదు సో ఎందుకంటే మా మాయా వేదాంతానికి లౌకికానికి సంబంధించేడా ఏంటంటే లౌకికంలో మీరు ఇమీడియట్ కాజెస్కి ఎఫెక్ట్స్కి కనెక్షన్ ఇస్తూ ఉంటారు ఈ చెట్టు ఈ జట్టు ఉంది ఈ జట్టు ఎక్కడి నుంచి పుట్టింది అది కూడా తల్లిదండ్రులు జట్టు తల్లిదండ్రులు ఇంకో రెండు జట్లు చూపించాం ఆ రెండు జట్లు ఎక్కడి నుంచి ఇచ్చే మాతామహుడు పితామహుడు ప్రపితామహుడు అని ఇలాగా కొంతమందికి ఈ వంశ అంటే చాలా ప్రేమ లేదంటే జీనియలాజికల్ ట్రీ అని అంటారు అసలు ఈ ట్రీ గురించి తెలుసుకోవడం మనసు ఆ ట్రీవెట్టబడతారు ఇది ఈ పిచ్చి అమెరికాలో కూడా అమెరికాలో ఇట్స్ ఆల్ బిజినెస్ వాళ్ళు ఎలి సైలెండ్ అని న్యూయార్క్ దగ్గర ఈ ఇమిగ్రేషన్ బాగా నైన్టీన్ ఫార్టీస్లో థర్టీస్లో ఇమిగ్రేషన్ బాగా అయినప్పుడు వీళ్ళు అందరూ ఎల్లీ సైలెండ్ ద్వారానే ఇమిగ్రేషన్ వెళ్ళేది ఇమిగ్రేషన్ సెంటర్ ఎల్లీస్ ఐలెండ్ షిప్ అప్పుడు విమానాలు ఉండేవి షిప్ వచ్చేది ఎల్లీస్ ఐలండ్లో జనాలు దగ్గబెట్టేది వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకుని న్యూయార్క్ చికాగో అలా రైళ్ళలో పోయేవారు సో ఆ రకంగా అక్కడ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ అలా ఇయర్ ఆఫ్తర్ ఇయర్ ఆఫ్తర్ ఇయర్ wave after wave after wave of migration has happened from spain germany etc so i immigrants are a record they are coming these immigrants coming to american mainland kali walu fast of wish cheskunnaru family lo they made uh, they made it big and all that ipudu vela business ayyattu ante mee tata mutta kala mee naaluk tarala krutamu vallu ee ell silent dwaraane vachuntaru ఆ ఎల్లి సైలెంట్ ద్వారా ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు ఏ షిప్లో వచ్చారు ఆ హిస్టరీ మీకు మేము పిలుపులు చేయగలుగుతాము బై ఈమెయిల్ ఆన్లైన్ ఆల్సో వీల్ బీ టు డూ ఇట్ అండ్ సో ఎల్స్ఐలండ్ డాట్ ఒక వెబ్సైట్ వెరీ బిగ్ వెబ్సైట్ దాన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు మొత్తం సమాచారం అంతా వాడు ఇస్తాడు ఫర్ ఎ ఫర్ ఎ ప్రైజ్ ఫొటోస్ కూడా కావాలంటే ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఎ ప్రైజ్ ఇట్స్ ఎ హ్యూజ్ బిజినెస్ ఎంత బిజినెస్ అంటే అది సో ఆ రకంగా వాళ్ళు లక్ష్యం సంపాదిస్తారు ఈ జీనియాలజికల్ ట్రీ మీద కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు అదే సపోజ్ ఏముంది జీనియాలజీ వాట్ కైండ్ ఆఫ్ జీనియాలజీ ఇట్ ఈస్ దీంట్లో పెద్ద మిత్యే ఇంట్లో అంత ఇంపార్టెంట్ లేదని తీసి పారేసాడనుకోండి పోవాలి విశ్వ సో కొంతమంది ఆ జీనియలాజికల్ దాని మీద చాలా పెద్ద శ్రద్ధని పెడుతూ ఉంటారు లైక్ దాట్ ఇన్ మై ఒపీనియన్ ద వేస్ట్ దట్ ఇన్ రాంగ్ డైరెక్షన్ నథింగ్ మోర్ ద రాంగ్ వాల్యూ అన్నెసెసరీ వాల్యూ రాంగ్ అంటే అన్ అన్నెసరీ వాల్యూ ఎనివే అవ్యక్త మూల ప్రభవ ఈ చెట్లు అయినావి కూడా ఒకే చోట్ల నుంచి పుట్టే ఇంకా మళ్ళీ ఇన్ని కారణాలు ఏం లేవు ఈ కారణకార్య పరంపర ఇది అర్థం లేనిది వన్ కాజ్ డైరెక్ట్ కాజ్ నిజానికి వేదాంతంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను ఒక ధోరణిలో చెప్పుకుపోతాను బట్ సమ్టైమ్స్ ది ఇంపార్టెన్స్ ఆల్సో వన్ హ్యావ్ టు రికగ్నైజ్ మామూలుగా లోక దృష్టికి శాస్త్రదృష్టికి తేడా ఎక్కడుందంటే లోక దృష్టిలో ఇమీడియట్ కార్జెస్ వెతుక్కుంటూ బతుకుతుంది మీరు తర్వాత ఇంకోటి అసలు నేను ఎవరు ఫలానా వాళ్ళ కొడుకుని ఫలానా వాళ్ళ బంధువుని ఫలానాడికి భార్యని భర్తని తమ్ముడిని అన్నని ఈ రకంగా ఆ ఇమీడియట్ కాజెస్ తోటి డెఫినెషన్స్ కేటగిరీస్ వేసేసుకుని బతుకుతూ ఉంటాడు అసలు ముందు ఈ మాయ నుంచి వీడు బయటపడితే కానీ వీడికి ఆత్మస్వరూపం తెలియదు ఈ మాయ నుంచి బయటపడాలంటే ఈ ఇమీడియట్ కాజెస్ని పక్కన పెట్టి అంటే ఇమీడియట్ కాజ్ అంటే ఏమిటి నేను ఫలానా తారీఖును పుట్టాను ఫలానా వాడు నా తల్లిదండ్రులు ఫలానా గ్రామంలో పుట్టాను నా సిటిజన్షిప్ ఇది అని దిస్ ఈజ్ ది ఇమీడియట్ కాజెస్ ఈ ఇమీడియట్ కాజెస్లో ఫిక్స్ అయిపోయి అవి బాగా ఫిక్స్ చేసేస్తాయి మనిషిని అలా ఫిక్స్ అయి ఉన్నంత వరకు హీ కెన్ నెవర్ రియలైజ్ హిజ్ ట్రూ నేచర్ దట్ ఈజ్ ది సీక్రెట్ సో ఇవి చాలా సింపుల్గా అనిపిస్తాయి ఇనాక్ష్యువస్ అంటారు చాలా సింపుల్ అంటే హార్మ్లెస్ ఏముందండి దీంట్లో తప్పే ఉందన్నట్టుగా అది తప్పేమీ లేదు తప్పు ప్రసంగం కాదు తప్పేమీ కాదు మంచిది మన అజ్ఞానంలో మనం అలాగే ఉండొచ్చు ఎవరు కాదు అన బట్ సత్యాన్ని కప్పిపుచ్చేస్తాయి హిరణమయమైన పాత్రేనా సత్యశాప హితం ముఖం సత్యాన్ని కప్పిపుచ్చేది ఓ నల్ల గుడ్డ కాదు కప్పిపుచ్చేది మెలమిల మెరిసిపోయేటువంటి నామరూపాల పాత్ర సత్యాన్ని కప్పిపుచ్చేస్తుంది వీడు మెలమెల మెరిసిపోతూ ఉంటుంది మేము ఫలానా వంశం వాళ్ళం ఫలానా వాళ్ళం మా గొప్ప వాళ్ళు మా పూల సప్త శంకరుల చోటంటారు సప్తపురుష శ్రోత్రియావయం అని మేము ఏడు తరాలు మేము వేద విద్వాంసులు ఏ ఏడు తరాలు ఆ ఏడు తరాల్లో ఈయన ఉన్నారా కాదు ఈయన పైన సో దిస్ ఇస్ సో ఈ రకంగా మీరు ఇమీడియట్ కాసెస్లో మీరు గెలుగులాడుతూ ఉన్నంతసేపు ఈ విల్ నాట్ నోది సో అవ్యక్త మూల ప్రభవ ఈ చెట్టు ఒక్క చోట్ నుంచి పుట్టింది అన్ని చెట్లు ఒక్క చోట్ నుంచి పుట్టాయి వెరీ ఆబ్వియస్ వెరీ క్లియర్ ఆ క్లియర్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలుసు ఈ ఇమీడియట్ కాజెస్ యొక్క మోహం నుంచి బయటపడ్డు క్లియర్ అవుతుంది లేకపోతే క్లియర్ అవుతాం అన్ని చెట్లు ఒకే చోట్ నుంచి పుట్టాయి అదేంటంటే పంచభూతములు ఆ మాయాశక్తి ఆ మాయాశక్తియే పంచభూతాలుగా ప్రకటమైంది ఆ పంచభూతాల నుంచి చెట్టు పుట్టింది క్లీన్ ఇంకా నో ఫుడ్ బాడీ అంచేతనే మహాత్ములు ఏమంటారంటే ఇది అన్నమయము అని దీన్ని స్వీకరించమన్నారు దీన్ని నువ్వు పేరు పెట్టద్దన్నారు పేరు ఎదరో వాళ్ళని పెట్టుకొని నువ్వు పెట్టకన్నా ఎందుకంటే నేను దాన్ని నాకు నేను రిఫరెన్స్ ఇవ్వడానికి పేరు ఎందుకండి పేరు బంధిస్తుంది కాబట్టి పేరు ఎదరో వాళ్ళు పెట్టుకుంటారు జనరల్గా పేరు ఎదరో వాళ్ళే పెడతారు వాళ్ళు వ్యవహరించాలి కనుక మరి వీడిని పిలవాలి వీటితో మాట్లాడాలి వీడికి ఉత్తరం రాయాలి ఎవో చేయాలి కనుక వీడికి ఒక పేరు పెడతారు అది ఎదరవాళ్ళు పెట్టిన పేరు కానీ ఆ పేరు మన స్వంతమని మనం అనుకోకూడదు దీని పేరు ఏమీ లేదు ఇట్ ఈజ్ అన్నమయస్ ఈ సత్యం తెలుసుకుంటే ఇట్ ఈజ్ ఓన్లీ అన్నమయ ఈ సత్యం తెలుసుకోకపోతే ఇది అన్నమయ కోశం అవుతుంది కోశం కాబట్టి అన్నమయ అన్నం ఎక్కడి నుంచి పుట్టింది అప్పు నుంచి పుట్టింది అన్యాయన శృంగేన ఆపో మూలమన్విచ్ఛ అని చదువులేనే చాంద్రోగ్యంలో ఆరో అధ్యాయంలో వస్తుంది అప్పు ఎక్కడి నుంచి పుట్టింది అద్భ్య అద్భి మూలైన తేజో మూలమన్విచ్ఛ తేజస్సు నుంచి పుట్టింది తేజస్సు నుంచి పుట్టింది తేజసా మూలైన సన్ సత్ తేజసా శృంగేన సన్ మూలమన్విచ్ఛ సత్ ఆ పరబ్రహ్మ నుండి తేజస్సు పుట్టింది పరబ్రహ్మ నుండి తేజస్సు యజ్స్ అంటే అగ్ని అగ్ని నుంచి ఆపహ అప్పులు ఆపు అప్పుల నుండి పృథివీ ఈ మూడు కలిసి మూడు ఇది చాంద్రోగ్యం మూడు మూడు మూడు ఇక్కడ ఐదు తైత్రీయంలో ఈ ఐదు లేకపోతే ఈ మూడు వాటెవర్ సో వీటి యొక్క ఈ ఐదు కలిసి దేహం పుట్టింది ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టింది ఇది ఊర్ధ్వమూలం నుంచి పుట్టింది ఎలా పుట్టింది వయ మాయాశక్తి అవ్యక్త మూల ప్రభావం ఇప్పుడు కాన్పూర్లో గంగ ఎక్కడి నుంచి పుట్టింది అంటే కాశీ నుంచి పుట్టింది కాశీలో గంగ ఎక్కడ పుట్టింది అంటే హిల్ సిగేషన్లో పుట్టింది వాట్ లైన్ థింగ్ ఇట్ ఈస్ ఇట్స్ నాట్ లైక్టర్ ఈ గంగలన్నీ కూడా కాశీ గంగ కాన్పూర్ గంగ మరో గంగ మరో గంగ అన్ని గంగతులో పుట్టాయి హిమాలయాల్లో పుట్టింది ఇంకా మళ్ళీ ఈ మధ్య మధ్య మధ్య మధ్య అర్థం కాబట్టి అవ్యక్త మూల ప్రభవ ఇది అశ్వస్థ ఓకే తర్వాత క్షేత్ర సంజ్ఞక మళ్ళీ దీన్ని పదమూడో అధ్యాయంతో కలుపుతున్నారు గత పదమూడో అధ్యాయంతో దీనికి క్షేత్రం పేరు క్షేత్రం పేరు ఎందుకు పెట్టారు ఈ చెట్టుకి అంటే ఈ చెట్టులో జీవుడు తన యొక్క సుఖ దుఃఖాలని పండించుకుంటాడు అందుకోసం కరెక్ట్ శంకరులు పదమూడోధ్యాయం భాష్యంలో మీరు చదువుతుంది కానీ సుఖదుఖాలని పండించుకుంటాడు క్షేత్రం అంటే పొలం క్షేత్రంలో వ్యవసాయదారుడు ఏం చేస్తాడు సుఖదుఖాలని పండించుకుంటాడు ఈ వ్యవసాయదారులు వస్తాడు బీజార్ ఎదిగ్గా పడుతుంది ఎవరు అడ్రస్ చేయాలి దాన్ని ఎందుకంటే నిన్న వర్షం పడితే మొన్నటి దాకా ఏమిటో వర్షాలు పడతాయో పడవో ఈ ఏడాది ఏమిటో అవుతుందో ఏమిటో ఎండలు బంద్ అన్నవాడే నిన్న అంటాడు వర్షం పడ్డ కారణంగా నా వరి పంట దెబ్బతింది ప్రభుత్వం సహాయం చేయాల్సి ఉంటుంది అంటే ఏంటంటే ప్రభుత్వం ఎన్నింటికీ సహాయం చేస్తుందండి అన్నిటికీ పాపాల వైర చంద్రబాబు అంటే ఎక్కడ కుదురుతున్నది ఏదో వర్షం వరి పంట దెబ్బతిండవట ఏదో ప్రొబలీ్రూత్ ఇన్ ఇట్ ఐ డోంట్ డినై దాట్ సో ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఏమో మీరు కరిదేపాకు మొక్క కల్పించి దానికి ఏదైనా చంద్రబాబు నాయుడు సహాయం చేయాలంటే ఎక్కడ కుదురుతుందని కదా ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అలా తయారు చేశారు ప్రజల్ని రాజకీయ నాయకులు అలా తయారు చేశారు అది చాలా తప్పు ప్రజలలో ఆ స్వయం స్వయం తన కాళ్ళ మీద తాను నిలబడేటువంటి సామర్థ్యాన్ని ప్రజలకివ్వాలి కానీ ప్రజలకి ఈ డోలింగ్ అవుట్స్ ఉండకూడదు తమ కాళ్ళ మీద తాను చదువు సరిగా రాకపోతే వాడికి ప్రైవేట్ చర్చించి వాడికి విజ్ఞానాన్ని ఇచ్చి ఏర్పాటు చేయాలి కానీ ఓ పది మార్కులు తగ్గొచ్చునా చేస్తామనుకోవడం అది దట్ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ దిలో డూయింగ్ నేను ఇంజెస్ వాడు ఇంకో రెండు సంవత్సరాల్లో డిగ్రీ పుచ్చుకుని డండు మీద తిరుగుతూ ఉంటాడు ఖాళీగా లేకపోతే వాడు కనుక ఫెయిల్ చేసి కూర్చోబెడితే ఇంకోసారి శ్రద్ధగా చదువుకుని ఓ ఏడాది ఆలస్యంగా విజ్ఞాన ఉండదుగా బయటకు వస్తాడు ఆ ఛాన్స్ తగలబెట్టిన వాళ్ళని ఈ ఈ రకంగా కాబట్టి ఇది ఈ సిస్టమ్ ఈ స్ రాంగ్ ఎక్కడా ఉండదు ఇలాగా నేను చూసినంతలో ఈ రకం డోలింగ్ అవుట్ అంటే హ్యాండ్ అవుట్స్ అంటారు చూడండి ప్రతిదానికే హ్యాండ్ అవుట్ ఓ నాయకుడు మీరు బిల్లు పే చేయొద్దని చెప్పాడు చూడండి రేపొద్దున అతను పరిపాలనలోకి వచ్చాడు అనుకోండి సపోజ్ గాడ్ పర్మిట్ రేపొద్దున అతను పరిపాలనలోకి వచ్చాడు అనుకోండి అప్పుడు బిల్లులు పే చేయకపోతే అక్కడ ఏం పరిపాలన చేస్తుంది బిల్లు పే చేయొద్దు అనే మాట ఎప్పుడూ చెప్పకూడదు లా అబైడింగ్ సిటిజన్స్ ఉన్న సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి కానీ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నిరోధించడం నిరోధించండి చేతనైతే అంతేగాని బిల్లు ఇచ్చిన తర్వాత పే చేయొద్దు అనే మాట చాలా తప్పదు ఇన్ ప్రిన్సిపల్ విషునాటి చేయ చేస్తారో చేయో అలాంటి సలహాలు ఇవ్వకూడదు చాలా తప్పదు ఎనివే క్షేత్ర సంజ్ఞక ఈ క్షేత్రంలోనే మనం పండించుకుంటాము సుఖాన్ని పండిస్తాము దుఃఖాన్ని పండిస్తాం ఎలాంటి విత్తు వేస్తే దాన్ని పండిస్తాం సుఖానికి సంబంధించిన విత్తనాలు వేశాయనుకోండి వాటిని పండిస్తారు దుఃఖానికి సంబంధించిన విత్తనాలు వేశాయనుకోండి అదే పండిస్తారు అంటే ఏది కావాలో అదే పండిస్తారు ఇప్పుడు మనిషి ఆశచేత బొద్ధుడై ఉంటాడు ఆశచేత బొద్ధుడై దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ప్రతి కూడా చిన్న దగ్గ చిన్న అంశం దగ్గర నుంచి ప్రధానమైన అంశాల దాకా కూడా ఇది వెరీ క్లియర్గా కనబడిపోతూ ఉంటుంది అశా అశాబద్ధుడై దుఃఖి అవుతూ ఉంటాడు ఆ ఆశ కొంచెం పక్కన సుఖంగా ఉండగలుగుతాడు సో మనిషి కామునలకి ఆశకి బలైపోయి ఈ ఈ ఈ క్షేత్రంలో దుఃఖాన్నే పండిస్తూ ఉంటాడు తరచుగా కొంచెం తగ్గించుకుంటే సుఖాన్ని కూడా పండించవచ్చు క్షేత్ర సంజ్ఞత తర్వాత సర్వప్రాణి కర్మ ఫలాశ్రయ్య క్షేత్రాన్ని పేరెందుకు వచ్చిందంటే క్షేత్రం అంటే పొలం పొలం పంటనిస్తుంది ఫలసాయాన్ని ఇస్తుంది ఫలాశ్రయ ఫలానికి ఆశ్రయం ఈ దేహం అన్ని ప్రాణులకి కూడా సకల ప్రాణులకి వాళ్ళ వాళ్ళ కర్మఫలాలను ఇచ్చేందుకు ఇది ఆశ్రయంగా ఉంటుంది సర్వకా కర్మప్రాణి ఫలాశ్రయ అంచేతనే దీనికి క్షేత్రము అని పేరు వచ్చింది క్షేత్ర సంజ్ఞతం పరిష్వక్ ఆ చెట్టుని కౌగులించుకున్నారు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందా వినపడుతుందా మీకు వెనక్కల చాలా డిస్టర్బెన్స్ ఉంది మంచిది మంగళ వాయిద్యాలు కదా అంటే కౌగులించుకుని ఉన్నారు రెండు పక్షులు కూడా సో ప్రాణము చైతన్యము అది ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ప్రాణాన్ని చైతన్యాన్ని చై ప్రాణరూపంగా చైతన్య రూపంగా ఇక్కడ ఈ దేహంలో ప్రకటమయ్యాడు అంచేతనే ప్రాణం వచ్చింది విజ్ఞాన శక్తి వచ్చింది మనస్సు వచ్చింది ఎన్నో గొప్ప శక్తులన్నీ దీనికి వచ్చేసాడు ఈశ్వరుడు ప్రకటమయ్యాడు కాబట్టి ఈశ్వరుడు వచ్చి దీన్ని కౌలించుకున్నాడు ఆ తర్వాత ఇది నేను నాది అనే అభిమానము కలిగి ఉన్నవాడు జీవుడు ఈశ్వరుడికి అభిమానం ఉండదు జీవుడికి అభిమానమే జీవుడు అభిమానం ఉండడం జీవుడు అభిమానమే జీవుడు ఈశ్వరుడికి అభిమానమే ఉండదు అభిమానం ఉండకూడదు అభిమానమే బరువు అభిమానము శ్రేణం లేకుండా చేసి ఇది అభిమానమే నేను మొన్న చెప్పాను హృదయ గ్రంథి అంటే నేను నాది అనేదే గ్రంథి చెప్పాను నేను సరే శంకర్లో కామన్ అయ్యే గ్రంథం చెప్పారు పోతారు ఓకే నేను ఇంకో చోట ఆయన చెప్పిన మాట చెప్పాను అక్కడ నథింగ్ మోర్ దాన్ దాట్ సో ఈ అభిమానం అనేది దట్ ఈజ్ ది ఓన్లీ థింగ్ ద బైండ్స్ ది పర్సన్ నేను నాది నేను అంటే కర్తృత్వం నాది అంటే భోక్తృత్వం ఇదే కర్తృత్వ భోక్తృత్వం సో దెర్ ఈజ్ ఏ ఫంక్షన్ చేసేవాళ్ళను నేను అనే అనే అభిమానం లేకుండా పని పూర్తి చేసేసి ఫ్రీగా ముందుకు వెళ్ళిపోతూ ఉంది అది గొప్ప విషయం అది అది సామాన్యమైన విషయం కాదు అలాగే నాది చూపించాల్సిన ప్రేమ చూపించటం చేయాల్సిన సహాయం చేయటం డ్యూటీ చేయటం కానీ నాది అనేటువంటిది గట్టిగా ఏదో కొంత తప్పదేమో బహుశా కానీ బలంగా నాది అని పెట్టుకోకపోవడం అవసరం వెరీ ఇంపార్టెంట్ సో ఈ అభిమానము జీవుడికి ఈశ్వరుడికి అంతే మేధ ఈశ్వరుడికి ఏ అభిమానము ఉండడం అభిమానం లేకపోవడం ఈశ్వరుని యొక్క లక్ష్యం నేను నాదే అనేటువంటిది ఈశ్వరుని ధర్మాలు కావు గాలా చోట కథల్లో మీకు అలా కనపడుతుంది శ్రీకృష్ణుని ఏమీ అభిమానం ఉండదు నయా ప్రసంత అభిమానం ఉండదు ఆయన గీతలో చాలా చెప్తాడు అభిమానం వద్దు అని చెప్తాడు ఎర్వత్రానభిష్మంగ ఎర్వత్రానభిస్నేహ అభిస్నేహం అభిముఖ్యైన స్నేహ అంటే ఒక వ్యక్తి లేక ఒక పదార్థము నుండు ఇది నాది అనేటువంటి కారణంగా ప్రేమించటం జనరల్గా ప్రేమించటం మంచిది కానీ ఎక్స్క్క్లూజివ్గా దీన్నే నేను ప్రేమిస్తాను దీన్ని తప్ప మిగతా దీన్ని నేను ప్రేమించను అనే యాటిట్యూడ్ చాలా చెడ్డదే యాట్యూడ్ సో శ్రీకృష్ణుడు మీకు అభిమానం సుఖరాము కనపడదు పదేళ్ళు రెండగోకులంలో ఉంటాడు కావలసిన లీలలో రాస ఈ లీల ఆ లీల ఎన్నిలీలంటే అన్ని లీలలే ఉలూకల బంధన లీల తర్వాత ఏమో వెన్నదొంగిలించి లీలలు ఆటలు పాటలు యమునా తీరము ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తాడు ఎంత అలరించాలో అంతా అలరిస్తుంది పదకొండీ లేచకపోతాం ఏదో పేరు పెట్టి ఏదో మెష ఏదో నెపం వెళ్ళిపోతాడు మథురా నగరానికి వెళ్తా ఇంక మళ్ళీ ఎప్పుడు తాడు నేను ఎవరు కమ్స్ బ్యాక్ మథురా నగరంలో లీలలు ద్వారకా నగరంలో లీలలు లేలల్ని చేసుకోవడం లేచకపోతా ఉండదు దులిపేసుకుని ఎక్కడ అభిష్వంగము అనేది ఉంది అది లేదు అంటే మన కర్తవ్యాన్ని మనం దృఢంగా చేస్తాము పూర్ణమైన ప్రేమను చూపిస్తాము కానీ ఆసక్తి అంటే మనము ఎదరవాళ్ళ నెత్తి మీద బరువు పెట్టము ఎదరవాళ్ళ బరువు మనము ఎత్తుకో ఆసక్తి ఇద్దరినీ బంధిస్తుంది సో దిస్ ఈజ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో పరిష్వక్త సుపర్ణౌ ఇవ పక్షుల మంచివి ఓకే చూడండి అవిద్య కామ కర్మ వాసనాశ్రయ లింగోపాధి ఆత్మా ఈశ్వర ద్వన్వన్ చేస్తే ఈశ్వరౌ జీవుడు ఈశ్వరుడు ఈశ్వరుడు గురించి చెప్పేది ఏం లేదు జీవుడు చెప్పేది ఉండదు జీవుడు గురించి ఇవన్నీ ఉన్న జీవుడు అంటే ఈశ్వరుడు అంటే అవేమీ ఉండదు ఈశ్వరుడు ఎందుకంటే అదే చైతన్యం అవన్నీ తీసిపారేస్తే ఈశ్వరుడే మీరు జీవుడు మీలో ఉండే జీవభావాన్ని పక్కన పెడితే ఈశ్వరుడు అయిపోతారు సో ఏమిటి జీవుడు ఏమిటి అజ్ఞానము అవిద్య ఈ శంకరుడికి ఫే ఆయనకు అజ్ఞానము అజ్ఞానం యొక్క రూపంలో ఉంటుంది అంటే నేను పూర్ణులను నాలో ఏ లోతు లేదు నాకు ఏ నాకు భయ కారణము లేదు అని ఖచ్చితమైన అవగాహన లేకపోవట అంటే అజ్ఞానం నాకు భయ హేతువు లేదు ఎందుకంటే దేనికి భయపడాలి నాయం అంతే నహన్యతే గీతలో మీరు చూపురు కానీ ఆత్మ దేనికేతను నహన్యతే హన్యమానే శరీరే ఆత్మకి భయహేటువు లేదు బట్ మనం ఎప్పుడు భయపడుతూ ఉంటాం అజ్ఞానము ఆత్మలో వెలితి లోటు లేనే లేదు పూర్ణము బట్ వీ హ్యావ్ టూ మినీ డిజైర్ అంటే ప్రతి కోరిక కూడా మన లోపల ఉండే వెలితిని బయటపెడుతూ ఉంటుంది అంతే కదా కాబట్టి సో ఇదే అజ్ఞానం అంటారు ఈ అజ్ఞానము అవిద్య అజ్ఞానం నుంచి ఏం పుడుతుంది కామ కోరికలు కోరికల నుంచి ఏం పుడుతుంది కర్మ కర్మలు కర్మల నుంచి ఏం పుడతాయి వాసన నన్ను చెప్పాను కదా కర్మ వాసన ఓకే సో ఈ నాలుగు ఈ సర్కిల్ ఇది అవిద్య కామ కర్మ వాసన మళ్ళీ ఈ వాసనలన్నీ కలిస్తే అవిద్య అవిద్య కామ కర్మ వాసన ఈ సర్కిల్ ఈ సర్కిల్ గెర తిరుగుతూ ఉంటుంది కానీ మరి సర్కిల్ తిరగడానికి ఆశ్రయం ఏమిటి ఒక ఆశ్రయం ఉండాలి అది ఏమిటది మనస్సు సో అవిద్యా కామ కర్మ వాసన ఆశ్రయ లింగ లింగ అంటే మనస్సు సూక్ష్మ శరీరము అది కూడా శరీరమే మనస్సుకి కట్టుబడి ఉన్నారా లేదా మీరు మీరు దేహానికి కట్టుబడి ఉన్నారు దేహమే నేను అని దేహానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి దేహానికి శరీరము అని అంటున్నాము మనస్సే నేను అని మనస్సుకి కట్టుబడి ఉన్నారు కదా మనస్సులో ఎంత విజ్ఞానం ఉంటే అంత విజ్ఞానం నేను మనస్సులో కోపం ఉంటే ఆ కోపం నేను మనస్సులో కామన్ ఉంటే ఆ కామన్ నేను సో ఆ మనస్సు సుఖంగా ఉంటే నేను సుఖీ మనస్సు దుఃఖంగా ఉంటే నేను దుఃఖి సో మనస్సుకి కట్టుబడి కాబట్టి మనస్సు కూడా శరీరమే కట్టేసి అయితే చాలా సూక్ష్మంగా ఉంటుంది వెరీ సెకండ్ అందుకోసం దాన్ని సూక్ష్మ శరీరము అంటారు దానికే లింగము కూడా పేరు లింగ శరీరము సో ఈ నాలుగింటికి ఆశ్రయంగా ఉండే లింగ శరీరము ఈ లింగ శరీరమే ఉపాధి ఉపాధి అంటే ఏమిటి దాని ధర్మాలని దానిలో ప్రకటమయ్యే చైతన్యం మీద అంటగడుతుంది అంటగట్టడం ఉపాధి అంట అంటగట్టడం అంటే వాస్తవంగా లేకున్నా సంక్రమింపజేయటం సో దేహధర్మంలో నా నేను దేహం ఏదో అది నేను మనస్సేదో అది నేను కొండ ఏదో అదే ఆకాశం ఉన్నట్టుగా ఏదో అది నేను మనస్సేదో అది నేను అది వాస్తవం కాదు వాస్తవం కాదు కనుకనే ఉపాధి అంటారు దోషం సో ఆ లింగ శరీరమే ఉపాధి దేనికి ఉపాధి ఆత్మ ఉపాధి కాగల ఆత్మ చేయత కాబట్టి జీవు అది జీవుడయ్యాడు కాబట్టి జీవుడు అంటే ఏమిటి ఆత్మ ఆత్మజీవుడు జీవుని యొక్క యథార్థ స్వరూపం ఆత్మ అయితే జీవుడు ఏ కారణంగా ఆత్మజీవుడైంది ఉపాధ్యాత్మ ఉపాధి ధర్మములను నెత్తి మీద వేసుకోవడం చేత ఆత్మజీవుడైంది ఏమిటా ఉపాధి లింగోపాధ్యాత్మ లింగ శరీరమే ఉపాధిగా కలిగిన ఆత్మ జీవుడైంది ఏమిటి లింగ శరీరం అవిద్యా కామధర్మ వాసనలకు ఆశ్రయమైన లింగ శరీరమే ఉపాధిగా కలిగి ఆత్మయే జీవుడనబడుతోంది ఓకే ఈ ఉపాధి దోషాలు తీసేశారనుకోండి అంటే ఏమిటి నేను మనస్సుకి సాక్ష్యనే కానీ మనోధర్మములకు నేను ధర్మిని కాను మనోధర్మములు గలవాడను కాను అని తీసేశారనుకోండి అప్పుడు మీరు ఏమైపోతారు ఆ ఉపాధి ధర్మాలు మీకేం సంబంధం ఉండదు కాబట్టి మీరు ఏమవుతారంటే అవిద్య కామకర్మ వాసనాశ్రయలింగోపాధి ఆత్మ బదులుగా అవిద్యా కామకర్మ వాసనాశ్రయలింగోపాధి రహిత ఆత్మావత విచ్ ఈస్ బ్రహ్మ అంటే ఈశ్వరం ఈ రెండే పక్షులు విజేతనే ఈ ప్రక్రియ ఎలాగ ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ ఐ లైక్ దిస్ ఎగ్జాంపుల్ నేను అలా అనుకుంటాను నేను చెప్పే ఎగ్జాంపుల్ మరి నేను లైక్ చెబితే ఎలా చెప్తాను ఏదో నా చేస్తాం అంతే ఇప్పుడు ఏదో సైకాలజికల్ ప్రాబ్లం ఉండి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి సైకాలజిస్ట్కి ఎవడు వెళ్తాడు ప్రాబ్లం ఉన్నవాడు వెళ్తాడు అంతే కదా సైకాలజిస్టు ఏమిటి చేస్తాడు వీడు ప్రాబ్లం నివారణ చేస్తాడు ప్రాబ్లం నివారణ అయితే ఏమిటవుతుంది ప్రాబ్లం లేని అవుతాడు కాబట్టి ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి సైకాలజిస్ట్ వెళ్ళడంలో ఉన్న లక్ష్యం ఏంటే ది ఐ విత్ ప్రాబ్లం ది ఐ విత్వ్ ప్రాబ్లం అవ్వాలి అంతే కదా అంతేకాదు మనిషిని మార్చేసి కొత్త వాళ్ళు ఎవరూ కాదు కదా వీడిని పూర్తిగా మార్చేసి కొత్త మనుషులు సృష్టిస్తాడని కాదు ది ఐ విత్ ప్రాబ్లం హ్యాస్ టు బికమ్ ది ఐ విత్వత్ ప్రాబ్లం అంతేనండి ది ఐ విత్ ప్రాబ్లం ఎక్కడ ఉంటాడు హృదయంలో ఉంటాడు ది ఐ వితౌట్ ప్రాబ్లం ఎక్కడ ఆవిష్కారం అవుతాడు హృదయాల్లో ఆవిష్కారం అవుతాడు జర్నీ ఫ్రమ్ వన్ సెల్ టు వన్ సెల్ మరి సైకాలజిస్ట్ చేసే ఉపకారం ఏమిటి వాడు ఉంటే ఆ ప్రయాణం తేలిక చేసి పెడతాడంతే ఆ ప్రయాణంలో మార్గదర్శనం చేస్తాడంతే తర్వాత సైకాలజిస్ట్ ఎలా ట్రీట్ చేస్తాడు నువ్వు వెళ్ళగానే ఆ వీడికి ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం నేను తీసేస్తాను అని ట్రీట్ చేస్తాడా చేయడం అసలు వాడికి ప్రాబ్లం ఉన్నట్టు అలా ఎదురొస్తుంది మీరు చెప్తే తెలుస్తుంది కదండి తర్వాత ఆ ప్రాబ్లం యొక్క పూర్తి డయాగ్నోసిస్ వాడు చేయాలి అది ఎలా చేస్తాడు మేడం మీరు చెప్తే చేస్తారు సపోజ్ మీరు నువ్వు సైకాలజిస్ట్వి నీకు పోవద్దు బిల్లు కూడా ఇస్తున్నాను నేను అన్నీ నేనే చెప్తే నువ్వే టయా చేసేది అని మీరు మూతి బిగించి కూర్చున్నారనుకోండి వాడు వెళ్ళిదాన్ని పంపిస్తాడు నీ బిల్లు ఒక్కళ్ళు నువ్వు ఓట్లో పొమ్మంటాడు మీరే చెప్పాలి ఏమని చెప్పాలి ఇలాగ మాకు మా అత్తగారితో చాలా ఇబ్బందిగా ఉందండి నిజంగా అదే అమెరికాలో ఇలాంటివి ఉంటాయి ఎందుకోసం చెప్తున్నా మా అత్తగారితో చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాను చాలా మా డిప్రెషన్లో వెళ్ళిపోతాను భయం వస్తుంది ఎంత సేవ చేసినా కూడా ఆమె సంతోషపట్టలేదు అని చెప్పి ఆ సైకాలజిస్ట్ ఏం చెప్తానంటే చూడండి మీ అత్తగారు షీజ్ అండర్ పాపం ఇంటర్నల్గా ఏదో ప్రెషర్ ఉంది ఆవిడికి కాబట్టి మిమ్మల్ని చూసిన వెంటనే ఆవిడికి బహుశా తన కొడుకు గుర్తుకొస్తుందో లేదా తన కూతురు గుర్తుకొస్తారో ఏదో చిన్న అసూయో లేకపోతే చిన్న వ్యతిరేక భావం ఏదో ఉంటుంది కాబట్టి మీరు ట్రై టు అండర్స్టాండ్ హెట్ అండ్ ఐ బీ కొంచెం ప్రేమతోటి పెద్ద మీరు సేవ చేయండి అవి నుంచి మీరేమీ అపేక్షించకుండా సేవ చేయగలరేమో మీరు చూడండి అలా ప్రయత్నం చేయండి అని వంద దాళాలు పుచ్చుకొని ఈ మాట చెప్పి పంపిస్తాడు అంతేకాదండి ఎటు వచ్చి నాలంటూ గలైతే ఇలా ఎదుర్కొండే కూర్చోబెట్టి చెప్తాడు వాడైతే కౌచ్ అని ఒకటి ఉంటుంది ఒక స్పెషాలిటీ దాని మీద ఇలా నడువు వాల్చిపెట్టి అక్కడ చెప్తాడు హాఫ్ హాఫ్ లైఫ్లో చెప్పి దీన్నే కొంచెం ఆర్గనైజ్డ్గా చెప్తాడు ఇదంతా రికార్డు కూడా చేస్తాడు టేప్ రికార్డర్ పెట్టి దానికి ట్రాన్స్క్రైబ్ చేయిస్తాడు ఇండియా వాళ్ళే ట్రాన్స్క్రైబ్ చేసి పంపిస్తారు ఈ మెయిల్ అది జయించి దాన్నేమో బాండ్ పేపర్ మీద టైప్ చేసి మీకు కవర్లో పెట్టి కూడా ఇస్తాడు మరి ఇవన్నీ ఇచ్చినందుకు బిల్లు వసూలు చేస్తాడు బట్ ఫైనల్గా అత్తగారి మీద వ్యతిరేక భావం ఉన్న అమ్మగారు అత్తగారి మీద వ్యతిరేక భావం తగ్గించుకున్న అమ్మగారుగా మారాలి ఆవిడ యొక్క సుఖం ఆమె కోరుకుంటే షీ హ్యాస్ టు బూ దా ఫర్ హరోన్ బెనిఫిట్ నాట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అత్త కాదు హరోన్ బెనిఫిట్ షీ హ్యాస్ టు డైల్యూట్ దట్ దట్ హాస్పిటలిటీ ఆ శిట్టి అది వాడు చెప్పే సలహాదే అది తగ్గించుకుంటే ఆల్రెడీ కొంత విశ్రాంతిగా ఉండకూడదు ఎందుకంటే ఎప్పటిదానో కనాటి విషర్ అదే సో వాట్ ఆల్ వి హాల్ టూ ఈస్ ఉన్న సిచ్యువేషన్లను మార్చి ప్రయత్నం చేయకూడదు చేయరాదు ఎప్పుడూనో అది అలా ఎలా ఉందో ఎలా సో ఎవరు ఉండాల్సిందో వాళ్ళు ఉంటారు మన మనస్సులో ఉండే వ్యతిరేక భావాన్ని మనం తగ్గించుకోవాలి అంటే ఆ ఉపాధి దోషాన్ని తగ్గించుకోవాలి కాబట్టి ది ఐ విత్ ప్రాబ్లమ్ జర్నీస్టు ఐ విథౌట్ ప్రాబ్లం అంతే ఇదే రెండు పక్షులు అంటే పద అంచేతనే బడ్డ బరువు ఎక్కువ ఉన్నవాడు జీవుడు ఏ బరువు లేనివాడు ఈశ్వరుడు అంచేతనే శంకరుడు ఆ కవితాధారణ చూడండి అవిద్య కామకర్మ వాసనాశ్రయ లింగోపాధ్యాత్మ ఈశ్వరశ్చ అని ఆ రెండో పదం ఎంతుంది మొదటి పదం ఎంత ఆ మొదటి పదం జీవుడు కాబట్టి మన మనస్సులో ఉండే బరువు సంసారపు బరువు తగ్గించుకోవచ్చు సంసారం మనస్సులోనే ఉంటుంది బయట ఉండదు సంసారత్యాగ చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ సంసారపు బరువు తగ్గించుకోవడం అంటే బయట బరువు తగ్గించడం కాదు చిత్తంలో బరువు తగ్గించాలి చిత్తంలో బరువు తగ్గిస్తే బయట బరువు ఆటోమేటిక్గా తగ్గుతుంది తగ్గకపోయినా పర్వాలేదు బయట బరువు తగ్గించి చిత్తంలో బరువు పెంచుకుంటే ఏం లాభం సపోజ్ ఇక్కడి నుంచి హృషికేష్ వెళ్ళి కూర్చున్నారనుకోండి అసమానం హైదరాబాద్ గురించే గుర్తు చేసుకుంటూ కూర్చున్నారనుకోండి సో బయట హైదరాబాద్ తీసేశారు చిత్తంలో హైదరాబాద్ అలాగట్టు పెట్టారు ఏం లాభం ఏం ప్రయోజనం లేదు హైదరాబాద్లోనే ఉన్నారనుకోండి ఇక్కడ ఉన్నటువంటి బాహ్య విషయముల ఎందు అనాదర బుద్ధి అనాదర బుద్ధి లేకపోతే మిథ్యాబుద్ధి కలిగి హైదరాబాద్లోనే ఉన్నారనుకోండి అయిపోయిందంటే చిత్త త్యాగం చేశారంటే సంసార త్యాగం అయిపోయింది కాబట్టి ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వెర్స్ ఇంత అద్భుతమైన వెర్స్ ఇదే కానీ కానీ ఈ వెర్స్లో ద్వైతం ఉందనే భ్రమ కూడా ఒకళ్ళు ఒకళ్ళు పడుతూ ఉంటారు ఉంది ఇప్పుడు ది ఐ వితౌట్ ప్రాబ్లం జర్నీడ్ టు ది ఐ విత్ ప్రాబ్లం ఇప్పుడు ఎన్ని ఐస్ రెండు ఉన్నాయా ఒకటి ఉన్నాయా ఒకటే ఉంది ఉన్నాయి ఒక్కటే ఎట్టి వచ్చి ఆ ఐదు అజ్ఞానం చేత ది ఐ విత్ ప్రాబ్లంలా కనబడింది అజ్ఞానాన్ని తీసి పక్కన పెడితే ఒక్క పిసరు వివేకాన్ని తెచ్చుకుంటే ది ఐ విత్ అవుట్ ప్రాబ్లం అవుతుంది ఈ పని మనం మనం రోజూ ఉంటాం ఇదేదో సుతరామం మనకు జాతకాడంలో ఏం కాదు ఇప్పుడే మనస్సు బాగులేనప్పుడు దగ్గరికి సలహా వెళ్తారు ఏమిటి సలహా ఇచ్చిన సలహా మీకు నచ్చుతుంది మీ మనస్సు బాగుంటుంది వట్ ఈజ్ దాట్ వట్ ఈజ్ దట్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఈస్ ది ఐ విత్ ప్రాబ్లం జర్నీస్టు ది ఐ విథౌట్ ప్రాబ్లం సో అలాగే జీవపక్షి ఈశ్వర వైపు ప్రయాణం అంతే అంచేతే శ్రీకృష్ణుడు ఈ మాటను స్పష్టంగా చెప్పాడు అహం ఆత్మా అని చెప్పాడు నేను నీ ఆత్మను రాదు గుడా గుడాట అంటే అజ్ఞానం నీ అజ్ఞానాన్ని జయించుకో నీ ఆత్మను నేనే భూతాశయస్థిత అది శ్రీకృష్ణుడు చెప్పిన సందేశం కాబట్టి ఇక్కడేవో రెండనేది వేర్వేరునేది అభిప్రాయం కాదు అది సాల్వ్ చేసి తర్వాత తయో పరిష్వక్త ఏక క్షేత్రజ్ఞ అన్య ఏక క్షేత్రజ్ఞే లింగోపాధివృక్షమాశ్రి పిప్పలం కర్మ నిష్పన్నం సుఖదుఃఖలక్షణం ఫలం స్వాద అనేకవిచిత్రేదనాస్వాదరు స్వాత్తి భక్షయతి ఉపభుంక్ అవివేక తయో అన్య వారిలో ఒకడు అన్యహ అన్య ఇద్దరు ఉన్నప్పుడు వీడు ఒకడైతే వాడు ఇతరుడు అవుతాడు వాడు ఒకడైతే వీడు ఇతరుడు అవుతాడు ఏకహ అన్య ఇప్పుడు రివర్ స్టేట్ ఏకహ అన్య ఎందుకంటే రెండు అన్యహాలు ఉన్నాయి అక్కడ ఎవరన్య అన్య సో వాళ్ళలో అన్య అంటే ఒకడు అని అర్థం సో వాళ్ళలో ఒకడు తయో పరిష్వక్తయోహ అన్య ఒకే వృక్షమును కౌగులించుకుని ఉన్న జీవేశ్వరులలో ఒకడు వీడు ఏక అంటే జీవుడు అని అర్థం క్షే జీవుడు అంటే క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి ఈశ్వ చూడండి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే క్షేత్రజ్ఞుని యొక్క స్వరూపము ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు తన స్వరూపాన్ని తెలుసుకుంటే ఈశ్వరుడే తన స్వరూపం తెలుసుకోలేదనుకోండి అంటే ఆ క్షేత్రానికే కట్టుబడిపోయి ఉంటాడు నెక్లెస్ బంగారమే కానీ ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోయిందనుకోండి అంటే వెర్రి నెక్లెస్గా మిగిలిపోతుంది ఇట్ రిమైన్స్ బౌండ్ టువే గివెన్ నేమ్ అండ్ ఫామ్ అంటే కాబట్టి క్షేత్రజ్ఞుడు క్షేత్రమును తెలుసుకుంటూ ఆ క్షేత్రమే క్షేత్రధర్మాలని తన మీద ఆరోపించుకుని జీవభావాన్ని పొంది ఉంటాడు జీవుడు వీడు వృక్షమును ఆశ్రయించారు ఇక్కడ వృక్షము అంటే అంతఃకరణ వృక్షం ఇంగోపాధి ఆశ్రత సో అంతఃకరణమే ప్రధానం దేహం కూడా అంతఃకరణంలోనే ఉంటుంది బాడీ ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్ లోన్ బాడీ అనేది కూడా మైండ్లోనే ఉంటుంది ఇప్పుడు చెయ్యి అంటే చెయ్యి హ్యాండ్ అంటే హ్యాండ్ భావనే హ్యాండ్ లేకపోతే ఇది మాంసము మధ్య పంచిపోతాలే ఇలాగే కాలుకి చెయ్యికి తేడా ఇది అంటే కాలు పంచభూతాలే లేకపోతే మధ్య మాంసాదులు ధాతువులు ఈ దేహంలో ధాతువులు ఉంటాయి కదా మాంసము మధ్య లేదా మజిల్స్ ఇది ఇది ఉంటాయి ఓకే ఇప్పుడు మీరు భావన అంతే దీనికి ఇది ఇది ఒక సెల్సే ఇది సెల్సే కానీ ఈ సెల్స్ యొక్క రచనని బట్టి దీని ఎందు ఈ భావన ఆ రచనని బట్టి దాని ఎందు ఆ భావన భావనని బట్టి వస్తుంది సో ఎనివే దీస్ ఇస్ ద బిగ్ టాపిక్ ఐ డోంట్ వాంట్ ఎంటర్ ఇంటూ ఇట్ సో యూ నో ఇట్ నేను చాలాసార్లు చెప్పాను ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా అవసరం అందుగురించి నేను ఎన్సోసైజ్ చేస్తూ ఉంటాను మైండ్ హెల్త్కి మూలం మైండ్ హెల్త్కి మూలం బాడీ కాదు హెల్త్కి మూలం బాడీ అన్నది ఇట్ వాజ్ ఓల్డ్ మెడిసిన్ ఓల్డ్ మెడిసిన్ అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్ మెడిసిన్ నైన్టీస్ టూ మెడిసిన్ కాదు అది సెంచరీ మెడిసిన్ కాదు అది సెంచరీ మెడిసిన్ ఏమిటంటే హెల్త్కి మూలం మనస్సు మెడిసిన్ అని దే మనిషి అంటే మాలిక్యూల్స్ కలిస్తే మనిషి అవుతాడు మాలిక్యూల్స్ అంటే బాడీ సెల్ఫ్ బాడీ ఫిజికల్ ఎనటామికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇవన్నీ పదార్థములు కలిసి మనిషి అవుతాడు అంటే ఇంకా మరి రోబోకి మనిషికి తేడా ఉంది ఏం తేడా లేదు మరి ఏవో కొన్ని లోహాలు తొంద చేరిస్తే రోబో అయింది అలాగే కొన్ని ఆర్గానిక్ మెటీరియల్స్ తోడేరిస్తే మనిషి అయ్యాడు మాలిక్యూల్స్ సో గుండె నొప్పు ఎందుకు వస్తుంది మాలిక్యులర్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది సో కొలెస్ట్రాల్ మాలిక్యూలు రక్తంలో ప్రసారం అయిపోయి దీ దిశ అదేమో మెటబలైజ్ అయిపోవడానికి బదులుగా ఓ చోట కండెన్స్ అవ్వడం ప్రారంభిస్తుంది అక్యూములేట్ అవుతూ ఉంటుంది సో కొలెస్ట్రాల్ మాలిక్యూల్లో డిస్టర్బెన్స్ వచ్చింది వల్ల గుండె నొప్పి వచ్చింది ఇప్పుడు మరి గుండె నొప్పి తగ్గించడానికి ఏం చేయాలి ఆ కొలెస్ట్రాల్ మాలిక్యూల్ని అటాక్ చేసే మాలిక్యూల్ లోపల వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది దిస్ ఈజ్ మాలిక్యులర్ మెడిసిన్ దిస్ ఇస్ ది వెరీ వెరీ వెరీ లో లెవెల్ మెడిసిన్ ఇటీస్ ఎందుకంటే మనస్సు ఉల్లాసంగా ఉన్నవాడు పని స్థిరాలు బాగా బిహేవ్ చేస్తుంది మనస్సు ఉల్లాసంగా లేక స్ట్రెస్ బాగా పెంచేసుకున్నవాడు పని స్థిరాలు బ్యాడ్గా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు చెప్పండి మరి అఫ్కోర్స్ ఫుడ్ హ్యాబిట్స్ అవి అవసరమై ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి మళ్ళా మనస్సులో ఉన్నాయి అంచేతనే కరుపుకు కడుపు నిండుతుంది కానీ మనస్సు నిండదు సామెనుతుంది కరుపు నిండిన కళ్ళు నిండవని కళ్ళు నిండినా వీడు చూడవాట కాబట్టి ఎవ్రీథింగ్ ఫైనల్లీ బాయిల్స్ డౌన్ టు ది మైండ్ అంచేతనే ఇక్కడ లింగోపాధి అని అంటున్నారు లింగోపాధి వృక్షం ఆశ్రికహారం సూక్ష్మమైన విషయం సో ఇట్ ఈస్ ది మైండ్ హెల్త్కి మూలం కూడా మైండ్ అంచైతే మీరు మీకు తెలుసో తెలీదో మీరు చక్కగా ఇలా గీతని ఉపనిషత్తుల్ని మీరు శ్రవణం చేస్తూ ఉండండి మీరు ఆరోగ్యంగా మూడు కాలాలు ఏదో అంటారు అలాగ సుఖశాంతులతోటి ఆరోగ్యంగా ఉంటారు మీకు ఏ అనారోగ్యం రాదు ఏదైనా ఒప్పసినంత అనారోగ్యం ఉన్నది దేహ ధర్మాన్ని బట్టి వచ్చినా మీరు దాన్ని మనోబలంతో దాన్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు హ్యాండిల్ చేయటం అంటే రెండు రకాల హ్యాండిల్ చేయటం ఏదో డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఏదో తలపోట ఏదో వస్తుంది ఈ మందు నెల రోజులు వేసుకోవాలి అని చెప్పించాడు నెల రోజులు ఉండాలి అది కాబట్టి అదే రెండు ఏడు రోజులు ఆ తర్వాత ఏడు రోజులు ఆ తర్వాత మీకు ఆ నొప్పి అలవాటు అయిపోతుంది ఏం చేసేది సో ఆ విధంగా యూల్ గైతే మరి ఈ నెల రోజుల మంది అలవాటు అవ్వడానికి అది ఒక ఫీలింగ్ రావాలి కదా కాబట్టి ఆ కొంత ఎంజూరెన్స్ మీద పోతుంది చాలా మట్టుకు ఎంజూరెన్స్ మీద పోతుంది మనం సహించ ఎంతైనా సహించగలం ఆత్మవిశ్వాసం అవసరం సహించటానికి ఎంజూరెన్స్కి ఆత్మవిశ్వాసం అవసరం ఆత్మవిశ్వాసం లేకపోతే ఇన్సూరెన్స్ రాదు ఇప్పుడు ఇంజక్షన్ ఇవ్వబోయే ముందు ఇంజక్షన్ అంటే అంటండి పిన్ ప్రిక్ అంటారు దాన్ని చిన్న పిన్ తోటి ప్రిక్ చేసినట్టే ఇంజక్షన్ ఇవ్వబోయే ముందు అదేదో భూకంపం రాబోతోంది దాన్నంత భయపడి వాళ్ళు ఉంటారు తలకాయ ఇలా చూపుతారు ఏమిటి ఇంజక్షన్లో అంత విషయం ఏమిటి బట్ ఆ భయాన్ని పక్కన పెట్టుకోగలిగి ఆ ఇంజక్షన్ ఎవరిన్నా అలా చూసి చేయించుకుని వచ్చి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విశ్వా ఆత్మవిశ్వాసమే సహన శక్తిని ఇస్తుంది మనిషి ఎంత సహించగలడు అనే దాని మీద దీని మీద సైకాలజీ ఒకటి లోగో సైకాలజీ అంటాను అంటే నాకు ఆ పేరు గుర్తురావట్లేదు నేను చదివాను సైకాలజీ ఈ సెకండ్ వరల్డ్ వార్లో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉన్న ఒక జ్యూష్ డాక్టర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ సర్వైవర్ ఇక ఆ హిస్టరీ ఏదో ఒకటి మీరు చదువు ఉండొచ్చు బహుశా సో అతను సైకాలజిస్ట్ కాన్సన్ట్రేషన్ క్యాంపులో నాలుగేళ్లతో ఉంటాడు సర్వైవ్ అయి బయటకు వస్తాడు కాన్సన్ట్రేషన్ క్యాంప్లో సర్వైవ్ అవ్వడం అంటే లక్ష మందిలో మంది సర్వైవ్ అయ్యారు దాంట్లో ఒకడు వీడు వీడు దాన్ని ఆ సైకాలజీ రాస్తాడు ఆ సైకాలజీలో ఈ ప్రపోజ చేసే పాయింట్ ఆ పాయింట్ అంతకుముందు ఎవరు ప్రపోజ్ చేయలేదు వాళ్ళు ఫ్రాయిడ్ కానీ లేకపోతే ఇతర సైకాలజిస్ట్లు ఎవరో చెప్పని పాయింట్ ఒకటి చెప్పాడు ఏమిటంటే పాయింట్ Human being హ్యూమన్ బీయింగ్ హ్యాజ్ ఇన్ఫినిట్ రిజర్వ్స్ ఆఫ్ ఇంజూరెన్స్ ఉంది మీకు తెలియని సహన శక్తి మీలో ఇబ్బడి ముబ్బడిగా దాగి ఉన్నది దాన్ని మీరు ట్యాప్ చేయాలంటే మనిషి ఎంతైనా సహించగలుగుతుంది అంటే అంత పరిస్థితి వస్తుందని సహించాలని కాదు నా అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే యూ హ్యావ్ ఇన్ఫినిట్ పొటెన్షియాలిటీ ఈ ఎవ్రీథింగ్ ఆత్మశక్తి అలాంటి ఆత్మస్వ మీ స్వరూపం మీరు తెలుసుకోలేకపోతున్నారంటే ఆత్మ యొక్క శక్తి ఏ అంశంలో చూసినా ఆత్మ అనంతమే ఏ ఆస్పెక్ట్లో చూసినా అనంతమే ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఇన్ఫినిట్ యూ కెన్ నెవర్ నో ఆత్మా ఫుల్లీ అంచేతనే ఆత్మజ్ఞానం అంటే అనాత్మని అనాత్మతో కలుసుకోవడమే ఆత్మని ఫుల్గా తెలుసుకొని ఆత్మజ్ఞానం ఏం లేదు ఎందుకంటే ఆత్మ అనంతం అనంతాన్ని ఫుల్గా తెలుసుకోవడం తెలుసుకుంటే ఇంకా అనంతం ఏంటది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఆత్మా ఇన్ఫినిటీ కాబట్టి ఇంజూరెన్స్ మనకు ఉంది ఆ సత్యాన్ని గుర్తించాలి ముందు గుర్తించి ఇప్పుడు మీరు మైండ్ని క్లీన్ చేసి అంతఃకరణ శుద్ధి చేసి ఇప్పుడు మీరు హెల్త్ స్ట్రాటజీ వేయండి తక్కువ మన వర్క్ చేస్తుంది ఈ హెల్త్ ఇండస్ట్రీ ఇట్ జస్ట్ కామ్ డూ ఎనీథింగ్ డూ ఇన్ స్పైట్ ఆఫ్ హెల్త్ ఇండస్ట్రీ విల్ బీ హెల్దీ రియల్లీ వీ వాంట్ అలవస్ టు బి హెల్దీ వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే మన శరీరాన్ని మన హెల్త్ని వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే వాళ్ళు మన హెల్దీగా ఉండలే మనం మనం హెల్దీగా ఉంటే వాళ్ళ ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది వాళ్ళు మొన్నే ఏవో ఈ ఆ కార్డులు ఇచ్చేసి అలాగే వాళ్ళ చుట్టూ తిప్పించేసుకుంటూనే ఉంటారు కాబట్టి సో ఎనీవే లింగోపాధి వృక్షమాశ్రయిత మనస్సేనండి సర్వం మనస్సే ఇక్కడ వృక్షం అంటే లింగోపాధి ఇదికే దేహం అని చెప్పేసి వీరికే దృష్టాంతం కోసం చెప్పినా ఇక్కడ వృక్షం లింగోపాధే మనస్సులోనే ఉపాధిని ఆశ్రయించి ఉన్నాడు అందులో భోక్త కదండి భోక్తృత్వం కదా సో సుఖదుఖారూపమైన ఫలాన్ని తింటున్నాడు ఈ సుఖదుఖమైన రూపమైన ఫలాన్ని అక్కడి నుంచి వచ్చింది చెట్టుకి కొమ్మల నుంచి పుడతాయి పళ్ళు ఆ కొమ్మలు కర్మ నిన్న చెప్తాను రేపు కర్మయే కొమ్మలని సో కర్మఫలం అది పుడుతూ ఉంటుంది కర్మ పరిపక్వమై పండు పుడుతుంది కర్మఫలం పుడుతుంది చెట్టు నుంచి ఒక పండు పుట్టినట్టుగా అది ఒకప్పుడు పియ్యని పండు ఉంటుంది ఒకప్పుడు పుచ్చు పండు కూడా వస్తుంది సుఖదు లక్షణం పండు అన్నది ఎప్పుడు మన దెబ్బతీస్తుందో మనం చెప్పలే ఎప్పుడైనా మనం దెబ్బతీయచ్చు సో సుఖదు లక్షణం ఫలం స్వాదు స్వాదు అంటే తీయనిది అని డిక్షనరీ మీనింగ్ కానీ శంకర్లు ఉంటున్నారు తీయని ఇకే మంత్రంలో స్వాదని వేశారు తీయని పండు అని అసమానం తీయగానే ఉండక్కర్లేదు మోస్ట్లీ తీయగా ఉండొచ్చు ఒక మాటలో చెప్పాలంటే అనేక విచిత్ర వేదనా ఆస్వాద రూపం వేదన అంటే పెయిన్ కాదు వేదన అంటే భావం జ్ఞానం తెలుసుకుంటారు సో మానసిక ప్రత్యయం అనేకములైన మానసిక ప్రతయాలు ఉంటాయి మానసిక ప్రతయాలు జ్ఞానాలు మానసిక జ్ఞానము సుఖదుఖం అంటే జ్ఞానం అండి జ్ఞానమే సుఖము జ్ఞానమే దుఃఖము ఒక సమాచారం తెలిస్తే సుఖము ఇంకో సమాచారం తెలిస్తే దుఃఖం ఇంద్రియ ఇంద్రియాల ద్వారా కలిగే సుఖ దుఃఖాలు కూడా జ్ఞానరూపాలే ఎనీవే విల్ కంటిన్యూ ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరే ఓం శ్రీ గురుధ్యానమే హరి ఓం సృష్టిపణమూ న్న